అందరి వలనే ఉన్నాడాతడా వీడు ఇందుముఖులకూడినాడీతడాడు ఇందరూ నేటేట చేసే ఇంద్రయాగపు ముద్దలు అందుకొని ఆరగించినాతడా వీడు చెంది మునులసతుల సతతిప్పించుక మంచి విందులారగించినాడు వీడు ఆనాడు తొలుత బ్రహ్మదాచిన దూడలకు బాలులకు అలరి మారు గడించినాతడా వీడు నిలుచుండేడు దినాలు నెమ్మది వేల కొండెత్తి ఇలా నావుల తడానాడు బాలుడై పోతనాదుల పలు రక్కసుల చంపి ఆలరి ఆటలాడిన ఆతడావీడు ఈలీల శ్రీవెంకటాద్రి ఎక్కినాడు తొలుతే ఏలను బ్రహ్మాదులనేతడానాడు